శివప్రసాద్ గారు ఈరోజు అందరం ఈ నాదం వింటూ చక్కగా ధ్యానం చేశాం ప్రతి మనిషి కూడాను చక్కటి సంగీతాన్ని చక్కటి సునాదాన్ని ఎప్పుడూ వింటూ ఉండాలి ఇందులో ఖర్చేమీ కాదు కానీ అనంతమైన ఆనందం శక్తి రెండూ వస్తాయి దయచేసి గాత్ర సంగీతానికి సోకాల్డ్ భక్తిదశ ప్రధానమైన సంగీతానికి ఏమాత్రం ప్రాముఖ్యత ఇవ్వద్దు సంగీతంలో పాదాలే అణం ప్రకృతి సంగీతంలో పదాలు ఉండవు సునాదాలు మాత్రమే ఉంటాయి మనం కూడా ప్రకృతి జీవులు ప్రకృతి జీవుల్లో ఉంటేనే ఆనందం పురోగతి కనుక గాత్ర సంగీతానికి వాళ్ళని పొగుడుతూ వీళ్లను పొగుడుతూ ఉన్న పదజాలంతో కూడిన సంగీతానికి దయచేసి ప్రాముఖ్యతను ఇవ్వకుండా ఎక్కువగా చక్కటి రాగానికి సునాదానికి ప్రాముఖ్యతనివ్వండి అద్భుతమైన సంగీతజ్ఞులు ప్రపంచం నిండా ఉన్నారు కనుక బిస్మిలా ఖాన్ షహనాయి గాని రవిశంకర్ సితార్ కానీ గోపాలకృష్ణన్ గారి వయలిన్ కానీ హరిప్రసాద్ చౌరాసియా ఫ్లూట్ కానీ అలాగే పన్నా లాల్ టిఆర్ మహాలింగం రమణి గొప్ప గొప్ప మహానుభావులు ఒక అద్భుతమైన సంగీతాన్ని ధ్యానులందరూ ముఖ్యంగా పిరమిడ్ ధ్యానులందరూ ఎప్పుడూ వింటూ ఉండాలి ధ్యానం అనేది సంగీతంతో రాదు కానీ సంగీతంతో ప్రారంభిస్తే ధ్యానం అనేది అద్భుతంగా సిద్ధిస్తుంది సక్కటి మెట్టుని మనం కోల్పోరాదు ఒక అపోహ మరొకటి ఉంది చాలామంది సంగీతం ద్వారా ముక్తిని పొందారు అని చెప్పేసి ప్రపంచంలో ఎవ్వరూ సంగీతం ద్వారా ముక్తిని పొందలేదు జ్ఞానాన్ముక్తి అన్నాడు సాంఖ్యకారిడు కపిల మహామున్ ఆత్మజ్ఞానం వల్లనే ముక్తి వస్తుంది సంగీతం రసప్రధానమే కానీ భావనమే కానీ ముక్తిప్రదాయకం కాదు కనుక త్యాగరాజస్వామి కానీ ఇతరులు కానీ వారు గొప్ప ధ్యానులు గొప్ప యోగపుత్రులు గత జన్మల్లోనే ముక్త పురుషులైన వాళ్ళు వాళ్ళు ఈ జన్మకు తమ మధుర గానం ద్వారా తమ ఆత్మజ్ఞానాన్ని విస్తరిలా చేశారు అంతేగాని సంగీత జ్ఞానం ద్వారా ముక్తిని ఎవరూ పొందరు పోతన తన కవిత్వం ద్వారా తన ఆత్మవిధానాన్ని పంచాడందరికీ త్యాగరాజ్ లాంటివారు మీరాబాయ్ లాంటివారు తమ అద్భుత యోగ సంపదను సంగీతం ద్వారా వినిపించారు కనుక ఈ చిన్ని జ్ఞానాన్ని మీరు గుర్తుంచుకొని ధ్యానం ద్వారా అంటే శ్వాస మీద ధ్యాస ద్వారా చిత్తాన్ని వృత్తి రహితం చేసుకుని చిత్తం వృత్తి రహితం చేసుకుని ఉంటే అందులో నాదం ఉండకూడదు సంగీతం ఉండకూడదు ఈ పాంచభౌతిక దేహాన్నే వదిలిపెట్టి సరిపోవాలి అందులో ఉన్నదే కర్ణేంద్రియం కూడా ఈ ఆహత నాదాన్ని వదిలిపెట్టేసి అనాహత నాదానికి చేరుకోవాలి అంటే ఇతర లోక ఫ్రీక్వెన్సీస్ ఇతర ఫ్రీక్వెన్సీస్కి మనం చేరుకోవాలి అక్కడ ఉన్న అద్భుత విషయాలు వినాలి చూడాలి దానికి ఈ లోకాన్ని వదిలిపెట్టేయాలి ఈ భౌతిక పాంచభౌతిక దేహాన్ని వదిలిపెట్టేయాలి ఈ చక్కటి సంగీతంతో సహా ఈ సునాదంతో సహా సంగీతజ్ఞులు ఇక్కడి సంగీతానికి రాకుండా పరలోక సంగీతాన్ని కూడా రోదాలి అంటే పరలోక వాసులం కావాలి త్వరలోక యాత్ర చేయాలి అదే శ్వాస మీద ధ్యాస అదే వాయుపుత్రులు కావడం కనుక ముఖ్యంగా ప్రత్యక్షంగా యోగి ఎవరైనా నాద వినిపిస్తున్నప్పుడు ఆ సమయంలో ధ్యానం చేస్తే చక్కగా ఎక్కువ శక్తిని మనం ఉపయోగించుకుని కొంచెం త్వరితంగా మనం యోగంలోకి పోవచ్చు పిరమిడ్ శక్తి కూడా అలాంటిదే క్యాటలిస్ట్ లాంటిది ఆ లో కూర్చుంటే కొంచెం తొందరగా మనం యోగస్థితికి చేరుకుంటాం